వీటన్నిటిని దాటినటువంటి బ్రహ్మనిష్ట ఆత్మనిష్ట కలుగుతుంది తుర్యం ఈ సత్స్థితిలో ఉంటేనే అనుభవ జ్ఞానం వస్తుంది ఈ నీలో పరిస్థితులను లో అంతర్ముఖ పరిణామాన్ని తెలియజెప్తోంది కాబట్టి దీనికి జ్ఞాన మార్గం అని పేరు నీ బహిర్ముఖానికి నువ్వు గనక తిరిగేటటువంటి పద్ధతులను కనుక తెలియజెప్తే దానికి కర్మ మార్గమని భక్తి మార్గం అని పేరు ఇప్పుడు ఈశ్వరుడు లోపలున్నాడా బయట ఆత్మ లోపలుందా బయట ఉందా బ్రహ్మం లోపలుందా బయట ఉందా సాక్షి లోపలున్నాడా బయట ఎన్నో ప్రశ్నలు చూడండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అంతర్బాహ్యం అనే నిర్వచనమే తప్పు పో అన్నావు లోపల బయట అన్న నిర్వచనమే తప్పు ఎందుకని శరీరం అనే ఆధారంగా చేసుకొని లోపల బయట అంటున్నావు తెరతీయరా తిరుపతి దేవరా మాలోని అజ్ఞానపు తెర తీసి తెర తీయాలంటే ఏం చేయాలి వెలుగునివ్వాలి వెలుగునిస్తే తెరబోయి శరీరం అనే తెర అజ్ఞానంగా నిలబడుతుంది అంతరం బాహ్యం అనే విభజన ఏర్పడుతుంది ఇక్కడే మొదటి ద్వంద్వం వచ్చేసింది శరీరం లోపల శరీరం బయట ఈ మొదటి ద్వంద్వాన్ని గనుక నువ్వు కాదనగలిగితే ఆనందమయ కోశం శరీరం లోపల ఆనందమయ కోశం శరీరానికి బయట వెరీ వెరీ ఇంపార్టెంట్ శరీరం అంటే స్థూల శరీరం గురించి మాట్లాడటం లేదా మనం ఆనందమయ కోశం శరీరం దానికి లోపల దానికి బయట దానికి సాక్షి ఆనందమయ కోశ సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడూ ఉన్నాడు పంచకోశాలు వాడికి లేవు విలక్షణుడు ఆత్మ యొక్క మదిన లక్షణం ఏంటి పంచకోశ విలక్షణ బాగా విచారణ చాలా రోజులు విచారణ చేసాను ఈ నేను శరీరం కాదు నేను మనస్సు కాదు నేను పంచకోశాలు కాదు నేను ప్రాణం కాదు అని ఎవరైతే విలక్షణంగా సాక్షిత్వాన్ని గుర్తుపట్టారు వాడు జ్ఞాన యోగి చదువు కనుక ఈ మనస్సుతో తాదాత్మ్యము చెందక విచారణ చేసి మనోప్రాణములకు విలక్షణమై పరిశుద్ధమైన ఆత్మను లయించి ధరించవలను అంటే లయించి ధరించవలను చివరి రెండు మాటలు వెరీ వెరీ ఇంపార్టెంట్ లయించి ధరించాలి కనుక ఈ మనస్సుతో తాదాత్ చెందేసి మనోప్రాణములకు విలక్షణమై పరిశుద్ధమైన ఆత్మలో లయించి తరించవలను ఎవరు లయించాలి లయించాలి నేను మనసు నేను శరీరం నేను జగత్తు అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు జీవుడు ఈ జీవుడు లయించాలి తరించాలి ఎక్కడ నిలబడి ఆత్మ ఎందు నిలబడి ఆత్మస్థితిలో జీవుడు నిలబడితే అప్పుడు జీవుడు అనేవాడు లేడు ఆత్మయే ఉన్నది శరీరంగా కూడా ఆత్మే ఉంది మనసుగా కూడా ఆత్మే ఉంది విషయంగా కూడా ఆత్మే ఉన్నది విషయంగా కూడా ఆత్మే సర్వే సర్వత్రా సర్వధారియ్ సర్వాధారియ సర్వ సాక్షి అయి సర్వకారణమై ఒక్కటే ఉన్నది అది ఆత్మ విషయము ఆత్మే విషయి కూడా ఆత్మే అందువల్ల జ్ఞాననిష్ఠుడైన వాడు ఆత్మనిష్ఠుడైన వాడికి పవిత్రం అపవిత్రం అన్న నిర్ణయం లేదు ఎందుకని వాడికి అంతర్బాహ్యములు లేవు బహిరంతరములనే భేదం లేదు అడికి సదా సర్వగతోస్మి సదా స్వరూపోస్మి సదా బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మము ఐతిని చూడండి ఐతిని అస్మి అన్న శబ్దం ఎక్కడెక్కడైతే ప్రయోగించబడిందో అక్కడ ఏం జరిగినట్టు లయించి తరించాడు ఈ లయించి ధరించడం అంటే ఆ అస్మి బ్రహ్మాహం అస్మి అన్న పదంలో బ్రహ్మము అనటంలో లయించాడు తరించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జన్మలో మానవుడు సాధించదగినటువంటి ఉత్తమమైనటువంటి నిర్ణయం లయించుట ధరించుట అభ్యాసం ఏం చెయ్యాలయ్యా ఇదే నీ అభ్యాసం జ్ఞాన యోగంలో ఒకే ఒక అభ్యాసం అండి సేపు